భ్రాంతిగతమైన ఉపదేశంగా కనబడుతుంది అందువల్ల వేదాంత వాక్య విచారణ విమర్శ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా విచారణ చేయాలి సరే ఈ శ్లోకంలో చాలా ముఖ్యమైనటువంటిది ఉన్మేష నిమేష మనమందరం నిమిషులం దేవతలందరూ అనిమిషులు వీళ్ళందరికీ అవతలు ఉన్నది ఉన్మేషము ఇది గుర్తుపెట్టుకోండి మనమందరం నిమిషులు శరీరధారులందరూ నిమిషులు అంటే మేము నిమిషాలు నిమిషాలు లెక్కలు లెక్కేస్తారంట మన ఆయుర్దాయాన్ని మన శ్వాసని మన రెప్పపాటులతో లెక్కేస్తారు ఒకసారి రెపవేసి తీసావంటే ఓ నిమిషం అయిపోతుంది ఓ లెప్త అయిపోతుంది ఓ త్రుటి అయిపోతుంది ఓ కాష్ట అయిపోతుంది మన కాలగమనం లెక్క ఎంత మైనట్ అంటే ఇప్పుడున్న సెకండ్లు నిమిషాలు గంటలు చాలా మనం మన యొక్క లెక్క ఎంత అంటే కాష్ట త్రుటి రెప్పపాటు లిప్త చూడండి ఈ మూడు సెకన్ కంటే తక్కువ కాష్ట త్రుటి లెప్త ఇవి అరవై అయితే ఒక సెకను ఇది గుర్తుపెట్టుకోండి అంటే ఒక ఒక సెకనే ఎక్కువను ఆ సెకండ్ మళ్ళీ అరవై మూడు మూడు మూడు కేటగిరీలు చేసి దాన్ని మళ్ళీ అరవై భాగాలు చేసి చేశాం ఇది ఇంకా అంత దూరం వెళితే చాలా కష్టం సరే ఈ ఈ ఈ మాటలు ఎందుకు చెప్తున్నామయ్యా అంటే నీ ఆలోచనని ఆలోచనగా ఉండగానే పట్టేటటువంటి యుక్తి సూక్ష్మత సునిశ్చితత్వం ను సంపాదించాలి అంటే నువ్వు రోజువారీ జీవితంలో గంటల లెక్క ప్రకారం జీవిస్తున్నావా రోజు లెక్క ప్రకారం జీవిస్తున్నావా నెలల లెక్క ప్రకారం జీవిస్తున్నావా సంవత్సరాల లెక్క ప్రకారం జీవిస్తున్నావా కాష్టాలు లెక్కబెట్టుకు జీవిస్తున్నావా త్రుటి లెక్కబెట్టు జీవిస్తున్నావా లెప్త లెక్కబెట్టి జీవిస్తున్నావా అకౌంటబిలిటీ దేనికి పెట్టుకున్నావు నేనండి ఈ నెలలో చాలా సాధించానండి అనే వాళ్ళని చూస్తాం మనం నేనండి ఈ సంవత్సరంలో చాలా సాధించానండి అనే వాళ్ళని చూస్తాం వాళ్ళు పనికిరారు జ్ఞాన మార్గా అన్ఫిట్ ఇప్పుడు మనం ఏ ప్రపంచంలో ఎవరినైనా చూడండి అందరూ లెక్కేసేదంతా గంటలు మహా అయితే లేదంటే రోజులు లేదంటే వారాలు లేదంటే సంవత్సరాలు నెలలు అంతే తప్ప ఈ త్రుటిలో రెప్పపాటులో సాధించేదానికే స్వరూప జ్ఞానం అనిపి స్ఫూర్తి స్ఫురణ రేపపాటలో వస్తుంది జ్ఞానమాగంతుకం ఇది గుర్తుపెట్టుకోండి అంటే ఎవడైతే రోజువారీ జీవితంలో కాష్ట త్రుటి లిప్త లెక్క గట్టగలిగే స్థాయికి కోశంలో వికసిస్తాడో ఆ రకమైన తెలివితేటలు ఉంటాయో ఆ రకమైనటువంటి సూక్ష్మమైన సునిశ్చితమైన తిక్షణమైన జ్ఞానం ఉంటుందో అది జన్మతహా కావచ్చు సాధన వల్ల కావచ్చు వాడికి రెప్పపాట్లో జరిగిపోతుంది ఎందుకనిట ఈ రెప్పపాటే ఆధారం ఉన్మేష నిమిషోత్పన్న విపన్న భువనావళి బిందుస్థానంలో నుంచి సకల విశ్వము ఉత్పన్నమై లయమవ్వడానికి పట్టేటటువంటి కాలం రెపపాటు లిప్త నడుచుచు నిద్రించు గాలి వదులుచు మాట్లాడుచు విసర్జించుచు గ్రహించు కనులు తెరచుచు మూయుచు ఇంద్రిలు విషయముల చరించున్నీ నేను ఇసుమంతైనడు ఆత్మవిధుడు బ్రహ్మవిదుడు విత్ అనే ధాతువుతో కలిసినాయండి నీవు తత్వ ఇప్పుడు అందరు నన్ను అంటూ ఏమండి మీరంతా ఎప్పుడు బహిర్ముఖంగానే కనబడుతున్నారు కదండి నేను బొద్దుడి నుంచి సాయంత్రం దాకా మన వాళ్ళందరూ పెట్టే మీటింగ్లు అన్నింటిలో పాల్గొంటూ ఉంటా వింటూ ఉంటా చేసి చూస్తూ ఉంటా గమనిస్తూ ఉంటా సలహాలు ఉంటా బొద్దుడి నుంచి రాత్రి దాకా ఇదే పని మధ్య మధ్యలో మన టీమ్ సత్సంగం వాళ్ళు పెడతారు మీటింగ్లు కాన్ఫరెన్స్ కాల్స్ పెడతారు రకరకాల నాకు రోజుగా ఒక ఐదు నుంచి వెయ్యి మెసేజ్లు అందరూ పంపిస్తూ ఉంటారు ఇవన్నీ చదువుతూ వీళ్ళందరికీ ఆన్సర్ ఇస్తూ వీళ్ళందరికీ సలహా చెప్తూ సహాయం చేస్తూ ఇవన్నీ పనులు చేస్తూనే ఉంటా మా శ్రీమతి గారు అంటుంటారు అన్నట్టు ఏమయ్యా అసలు నీలో అంతర్ముఖం ఎక్కడా నాకు కనపడలేదే నువ్వు బహిర్ముఖంగానే నాకు చెక్కింగ్ సర్టిఫికేట్ ఐఎస్ఐ స్టాండర్డ్ ఆవిడనమాట సో అప్పుడు ఆవిడ ఇప్పుడు ఇప్పుడు ఇక్కడ ఏం చెప్తున్నాడు అందుకని ఆత్మవిధుడు తత్వవిధుడు దృష్టి ఎక్కడ పెట్టాడు ఇప్పుడు ఉన్మేష నిమిషోత్పన్న విపన్న భువనావళి బిందు మధ్యంలో పెట్టాడు బిందు మధ్యలో ఉన్న పరమాత్మ మీద పెట్టాడు పరమాత్మ మధ్యంలో ఉన్న పరతత్వం మీద పెట్టాడు పరతత్వ మధ్యలో ఉన్న పరబాహ్య మీద పెట్టేడు ఇప్పుడు చూడండి ఎంత లోపలికి అంత లోపలికి దృష్టి కలిగినటువంటి వాడు అక్కడ ఉన్నటువంటి వాడు ఇప్పుడు పశ్యన్ జిఘ్రన్ శృణ్వన్ విసర్జన్ ఇవన్నీ చేశాడంటావా చేయలేదంటవా అన్నా అనుకోండి ఇప్పుడు చేశాడనాలా చేసి చేయలేదనాలా విని వినలేదు కని కనలేదు తెసి చేయలేదు అంటే దిగివచ్చి చేయలేదు ముత్తాత మునిమనవాడతో బంగారం ఆడాడండి అయితే మునిమనవాడ అవుతాడా అవడగలరా